సంకీర్తన మూడు వందల తొమ్మిది చిత్తమో <Sessizia> కర్మమో జీవుడో దేవుడో ఒత్తినయీ చేతలో ఒకరివిగావు పదిలమైన మోహులు తెచ్చి మెదలకుండగా నాకు మెడదుట్టి ఎదిరివాడు నవ్వ ఇంటి తిరిగించి తుదలేని ఆశల దుఃఖాతురిని చేసే మీర జన్మ కోట్ల పెనగుని తొలగని నాలోని దురితము తొలగింప నాలుక తుదకు నీపేరిచ్చి చెలుపు చాలు తిరివెంకటేశ